अध्याय अक्षीणोग्रतपंबुमंदर मुपैन थिंचिंड्रिशुद्धा जनयुंडीमगमिचेत भोगिचंदंबुन भिपड़े पूर्व पाप मुलचे पापत्मकुंडंसु నిర్జరులు ముక్షమీదర్జరులు సౌరై కృతులతో బాకారియుందారు బాకార్యియారుౌర్య స్థైర్యంబులుదిి నదీయాటోపవిభ్రాంతులై స్వే మల్దిగనాడిపుత్రధనయోషామిత్ర సంవిత్కళా ప్రస్థానంబులుడించి పాదిరూరుల్ ప్రాణవ్యుక్తులై పులుద్ధతి ప్రల్లదంబున వేల్పులుద్ధతి వారిరాజనివాసమున్ గొల్లవిట్టి సమస్తగ్రూరతంగునిపోవగా ఇల్లూసుషంకుడయ్యమరేష్ండదలించి మా తల్లిదాజిరవట్టి సిగ్గునదప్తయై విలపింపగా ఇట్లూ సురేంద్రుండుతలింజరగునివోచుండ నం మొగుద కురీయను పులుగు క్రియమురైనా తిరువన దయోగం బున నారదుండుని ఇట్లనియేభువనాథ సురసత్తమవేల్పులలోనమి నిర్భరపుణ్యముక్తివి సునీ ఈ మా నిబట్టేల ీ గర్భిణీ నాతురన్విడువ కల్మమానసులుగా నీ దుర్భరరుషములు దుర్జయుడైనలింపవైరిపై అనిన వేల్పు తపసికి ఠవర ఇట్లనియే అంత నిధానైనదివిజాహితు వీర్యముదీనికృక్షినంతసముందిడి మహాత్మక కావునద్రసూతిపర్యంతముబద్ధజేషి జనికువజ్రపుధారదృి నిశ్చితుడనైతున్విడు सिद्धन अनि अन वेल वेलपुरे की तपसीट्लिय निर्भीकुंडु प्रशस्त प्रशस्तवतु नि భక్తి మహిమా జన్మాంతరావిర్భూచ్యుతపాదక్తిమవిష్ణు దైత్యాంగనాగర్భస్థుండగులకుండు బహు సంగ్రామాుపాయబుల దుర్భావంబు నబుంది సడుభవద్దర్ప విభ్రాంతుడై అని దేవముని నిర్దేశించిన అతని వచనంబులు మన్నించి తాను హరిభక్తుండుగా ఉన దేంద్రుండు భక్తిభావంబురమాయవను విడిచి వలగుని సురలకంబురకుంజనీయే మునీంద్రుండుపుత్రి భావంబుచేసి ఊరడించి నిజాశ్రమంబురకునిపోయి నీవు పతివ్రతవ నీ ఉదరంబురం వరమభాగవతుండైన ఉన్నవాడు తపో మహత్వంబురం ఘతండై నీ పెనిమిటి రాగలండు అందాకనీ విక్కడనుండు అనిన సమ్మతించినాథ దేవత విశాలోద్యోగమాతల్లి నిైమ్యంబున నాథురాకమదిలోంచి నిర్దోషయీషీతికర్భపరిరక్షే ఛన్ విచారించి శుశ్రూషల్ సేయసు నుండినారదునకుశీల బునన్ ఇట్లుదనకు పరిచర్యచేయుచున్న దైత్యరాజకుటుంబినికి ఆశ్రక్షా విశారదుైన నారదు నిజ సామర్థ్యంబురణ భయం విచ్చి గర్భస్థుండు నిర్దేశించి ధర్మతత్వంబును నిర్మల జానంబునూనుపదేశించిన అమ్ముదీయ తద్యుద్దకాళంబునాటిావున ఆడుది అగుటంజేసి పరిపాటిరప్పి సూటిలేక మరచే నారదుండుపగల నిమిత్తంబునా వెల్లిగునినాటనుడియూనుల్లసింబైన దయోగంబున శోభిల్లెడుమునిమతమంతయూనుల్లంబున మరపుకనాడైన వినుడునాదు పల్కు విశ్వసించితిరే సతులకైన బాలజనులకైన తెలియవత్సూ మేలు దేహాద్యహంకారదళన నిపుణమైన తపసి మతము నారదో ప్రకారాళకులకు ప్ర్లాదుట్ల నిశ్వరమూర్తియైన కాళంబునృక్షలూచుం ఫలబునకు జన్మ సంస్థానవర్ధన అపక్షేణిపాకనాశంబులు ప్రాప్తంబులైనరంగున దేహమునకు షడ్భావంబుల ఆత్మకూలూ ఆత్మనిచ్చుండు క్షయరహితుండు శుద్ధుండు క్షేత్రజ్ఞుండు గగనాదులకూనాశ్రయుండ్రీయాశూన్యుండూ స్వ్రకాశుండ సృష్టిహేతూ వ్యాపుండుసంగు పరిపూర్ణుండూ నొక్క నని వివేక సమర్థంబుల గుత్మలక్షణంబులు పండ్రి దేహాదులందుమోహజనకంబుల అహంకారమకారులు విడిచి పసిండిగనులుగలనిలవున విభ్రాజమానకనకలేశంబులైన పాషాణాదులందూ ఉటంబు వెట్టి వన్యోగంబునగరం గనూది హేమకారండు పాటవంబున హాటకంబు బడై భంగి ఆత్మకృతకావ్యకారణంబుల నింగడినేర్పరి దేహంబునందమసిద్ధికూరకునైన ఉపాయబునసి బ్రహ్మ భావ మూల ప్రకృతి మహదహంకారంచతన్మాత్రంబులుకృతులను రజసత్వతమంబులమూడు ప్రకృతిగుణంబులనీను కమేంద్రియబులైన వాణిపాయూపస్థలూను నయన జ్ఞానేంద్రియైన శ్రవణనయనరసనబులు మనంబును మహీ సలిలేజో వాయుగనంబులు ఇవి పదారు కలాదిపూర్వాచార్యురచేతన్యప్ే సాక్షిత్వంబులనీరువీడి ఆత్మగూడియు ింటికూేము అదియో జంగస్థా రంబుల రెండువిధం బులయ్యే మూల ప్రకృతి మొదలైనవర్మ మూల ప్రకృతి మొదలైనవర్గంబునే రై మణిగణులంజొచ్చియున్న సూత్రంబుచందంబురణాత్మ ఇన్నింటింటి అందనంజ్జుచ్చి దీపించు ఆత్మకు జన్మ స్థితిలయలవంశు మిథ్యాతరుళుగాక వివేకశుద్ధమైన మనం గురవిచారించి దేహం బులంద ఆత్మవ్యతకవలయ ఆత్మగునవస్థల గలయట్లుండుగానీ అవస్థలు లేవు జాగరణస్వప్నసులను వృత్తులెవ్వనిచేతరుంగం బడూ అతండ ఆత్మయృ కుసుమధర్మంబులైన గంధంబులచేత గంధాశ్రయుండైన వాయునిరింగడు భంగి ద్విగుణాత్మకంబులై కర్మజన్యంబులైన బుద్ధిభేదం బురణ ఆత్మరు గం దగు అని చెప్పి संसारिदुसाध्यमुगुणकर्म गणब्धम ज्ञानकारणंबू कलवंटिका निकमुका सर्वालु मन मुलु। सवलुवगर मुलुसमुलु गुणशून्युगुपर मुति गुणाश्रय मुन వినాశంబుల పాటిల్లిన రుండుబట్టిజూచి నలేు బాలులారడగిత్రిగణాత్మకములైన కర్మ ములక జనకమవత్సూన జ్ఞానసముదయమును ఘనతర జ్ఞానవేగాల్చి పుచ్చి कर्म ल हरिगनुटमेलु अतिगाऊन न गुरशुश्रूषाभसमर्पणम बुनु साधुजन संगंनुश्वरप्रतिमा सराधनमबुनु हरिथातु वासुदेवनियंदली प्रेमयू नारायणगुणकर्मकर्तनम बुनु చరణ కమల ధ్యానంబును వైకుంఠచరణమలధ్యానంబును విశ్వంభరమూర్తివిలోకనపూజనంబులు మొదలైన విజ్ఞానవైరాగ్యలాభసాధనంబులైన భాగవతర్మంబులపై రతిగలిగిూతంబులబునీరుడుగవంతుండాత్మగలండని సన్మానంబుసేషు కామక్రోధలోభమోహమదమత్సరంబుల గిలిచి ఇంద్రియవర్గంబును బంధించి భక్తి సేయుచుండని ఈశ్వరుండైన విష్ణుదేవి అందల గతించు దనుజారివతారరంబులందలిశకర్మంబులు సద్ణములు వినిభక్తుడగువాడువేడ్ తో ములకిర్షాశ్రుకణములూక గద్గస్వరముతో కమలాక్ష వైకువరద నారాయణ వాసు అను చునులిపాడూ నాడుక్రోషిన్సూ నగు చింతనముసేయూ నీనత్సూ మరులు మరులుకునియుండు మాటలాడు వేల్పు సోకిన పురుషుని పురుషు నివృత్తిరుగు బంధములు గాల్చి విష్ణువ్రాపించుతులి భక్తి వివశుడగూ ఉన్న రాగాయమనస్కుండైన శరీరికి సంసారచక్ర నివర్తకంబైన హరిచింతనంబు బ్రహ్మమండలి నిర్వాణసుఖమని బుధులుదిలీయూదురు హరిభజనంబు దుర్గమంబుగాదు హరిసకల ప్రాణిహృదయబులందునూ అంతరయామియై ఆకాశంబు భంగిరుండు విషయార్జనంబులనయ్యీది లేదు भंगुर निमशभंगुरप्राणुल मचुलगुमतास्पदंबुलगू चंचल पुत्र मित्र कळत्र पशु भृक्य बल बंधुराज्यकोश मणिमंत्री मतंग महि प्रमुख विभव निरर्थक्रमुखु्यलबंबुन स्वर्ग आदिलोकभोगी गा నిత్యంబులుగా నరుండుద్వాంసునని అభిమానించి కర్మంబులాచరించి అమోఘంబులైన విపరీతలంబులనందు కర్మంబులు కోరకచేయవలయు కోరి చేసిన దుఃఖంబులు ప్రాప్తించు పురుషుండు దేహంబు కొరకు భోగంబులనపేక్షించు దేహంబు నిత్యంబుగాదు తోడరాదు మృతుంండైన వారి దేహమును సృరకాదులు భక్షించు దేహి కర్మ కర్మబద్ధుండై కర్మరం కర్మానుకూలం వైన దేహం బుదాల్సూ అజ్ఞానం పురుషుండు కర్మ దేహం బులండు విస్తరించు అజ్ఞానతలు జ్ఞానలభ్యంబు మోక్షంబు మోక్షప్రదాయూహరి సకలభూతంబుల ఆత్మేరుండు ప్రియుండేతనైన మహాభూతంబులతో జీవసం నిష్కాలైహృదయతుండైన హరి నిజభక్తిని భజింపవలయు దానవైత్యభుజంగమమానవగంధర్వసురసమాజములో లక్ష్మీనాథుచరణకమల్యాన దున్ చిక్కడు వ్రతమూల్రతూలజిక్కడు దానమూల శౌచీలతములకడు యుక్తి భక్తిని జిక్కిన క్రియనచ్యుతుండు సిద్ధముసూడీ चालदु भूदेवत्वमु, चालदु चा लुवशा चा लदु हरिमेपिप विशालोज्य मुलार भक्तिचा పాపజీవలైన ముక్తికి బోధురఖిల జగము విష్ణుడను సుదీ గులు తమకుల బడు తిరువులుదరు దివ్య దివ్యపదవికి ులుపరుచీకటి బరువులు విట్టంగాళకులారా తెల్ల పుస్తకంబులు నిండాచార్యులమరళనేకతమునకు రువి ముస్యద పొండోల్ల నిరు కర్మ పుంజము పాళై పాడుదము మనముహరిరతి పాడుద మే పృద్దు విష్ణుభద్రయశంబుల్ ముకుంద భక్త కోటిన్ సూటిన్ విత్తము సంసృతిపటలము వృత్తముకాైరివర్గంబులనేముచిత్తముహరికిని తము నిర్వాణపదముశుభమగుమనకు అనేట్లు ప్రహ్లాదు రహస్యంబునయ్యావేళల రాక్షసమాపవర్గమాగంబునింగించినిన వారును గురుశిక్షులైన చదూలు సాలించి నారాయణ భక్తింబులంగీలించిండుజూచి వారల ఏకాంతభావెసి విరచి వచ్చి శుక్రాచార్యనందనుడు శక్రవైరికిట్లనీయే